అంటే నాకు కాస్త కొండలు మెట్టలు పల్లాలు పొలాలు ఏదో ప్రకృతి రమణీయత చూస్తూ గడిపేస్తాడంతే అడవులు కొండలు జలపాతాలు ఆహా ఎంతో ప్రశాంతంగా ఉందండి అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండదు అదేదో నయాగర జలపాతం పక్కనే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాడు ఎంతసేపు ఉంటాడు జలపాతం పక్క అది సాధ్యమయ్యే కాబట్టి ఇట్లా ఏవేవో మానవ దేహానిక తొమ్మిది రంధ్రాలు ఉన్నాయండి ఈ తొమ్మిది రంధ్రాలకు సంబంధించినటువంటి ఏవేవో రమణీయ చిత్ర వైచిత్రిని అల్లుకుంటూ ఉంటాడు విషయానందంగా ఇంకా ఆయా ఆయా రంధ్రాలను ఆయా ఇంద్రియాలను ఆయా సమూహాలను ఏమని చెప్పాలి దేహ ప్రాణమునో బుద్ధి సంఘాతం మొత్తాన్ని ప్రతిభాపూర్వకంగా వాడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ప్రతిభాపూర్వకంగా వాడుతూ ఉంటారు ఆ ప్రతిభాపూర్వకంగా వాడడానికి కారణం ఏమిటంటే మొట్టమొదటి స్థితిలో విషయానందమే ఉంటుంది ఎందుకంటే ఈ విషయానందమనే వికాసం రాకుండా సరాసరి ఆత్మానంద స్థితిలోకి రాగలిగిన వాళ్ళని మనం మహానుభావులు అని అంటున్నాం వాళ్ళు కారణజన్ములని అంటున్నాం వాళ్ళకి విషయానందంతో పని లేదు కర్మజీవులందరూ మొట్టమొదట విషయానంద వికాసాన్ని పొంది తదుపరి ఆత్మానంద వికాసాన్ని పొందుతారు ఎందుకని అంటే ఆయా ఇంద్రియ వినియోగంలో ప్రతిభ ఏర్పడ్డ తర్వాతే అది దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది ఇది కర్మచక్ర పరిధిలో ఉన్నటువంటి నియమం దీన్ని మొదట మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట ఎందుకంటే చాలామంది తమో గుణాన్ని శుద్ధ సాత్వికంగా పొరపాటు పడేటటువంటి అవకాశం ఈ బుద్ధిలో ఉందన్న దీన్ని గుర్తు చేస్తున్నారు ఇక్కడ సాధారణంగా చాలామంది ఏమిటంటే ఆ వికాసం ఆ వివేకం ఆ ప్రతిభ ఏర్పడక ముందే అందులో ఏముందండి నేను వదిలేశానంటాడు నాకు అవసరం లేదంటాడు నాకు అప్రధానం అంటాడు ఇట్లాగా ఏదో ఒక రకంగా తామసికమైన లక్షణాలతో ఆ ప్రతిభను పొందక ముందే దాన్ని వాయిదా వేసేస్తారు ఏమైపోతుందంటే అప్పుడు అది కర్మత్యాగం వైపు పరిణమిస్తుంది కర్మఫల త్యాగంగా పరిణమించవలసింది పోయి కర్మత్యాగంగా పరిణమిస్తుంది జడత్వానికి దారితీస్తుంది అకర్మణ్యత్వానికి దారితీస్తుంది దీనివలన విషయానందాన్ని కూడా అనుభవించలేడు ఇతను ఎప్పుడైతే అసలు ఆనంద లక్షణాన్ని అనుభవించలేడో అప్పుడు ఇతనిలో తనను తాను బాధించుకునేటటువంటి లక్షణాలు పెరిగిపోతాయి మనం ఇప్పుడు వాళ్ళు చూడండి సమాజంలో అసలు అన్ని స్థాయిలలోనూ రకరకాలైనటువంటి ఆత్మహత్యలు చూస్తాయి వాడికి లేదు వీడికి ఉన్నాయి బుద్ధి లేదంతే ఈ బుద్ధి లేకపోవడం వలన అటువంటి కారణానికి దారితీస్తూ ఉంటారు ప్రతిరోజు మీరు న్యూస్ ఛానల్ కానీ న్యూస్ పేపర్ కానీ తిరగేస్తే ఎక్కడో ఒకటి ఎవడో ఒకడు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు ఎందుకని అంటే వాడికి బుద్ధి లేదు కాబట్టి వీడికి విషయానంద స్థాయికి వాడి వివేకం రాలేదు కాబట్టి ఇంక ఆత్మానంద స్థాయిని అనుభవిస్తాడు వీడికి ఏం లేవంటే వాడికి అన్నీ ఉన్నాయి కానీ వివేకం ఒక్కటే లేదు ఏది అత్యంత ప్రధానమో అది లోపించేసింది విషయానందము వివేకము కలిసి పనిచేయాలి పనిచేసి నిన్ను ఆత్మానంద స్థాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లినప్పుడు మాత్రమే వాడున్నది అడవైనా వాడున్నది పొరమైనా వాడున్నది ఇల్లు వాడున్నది కొండైనా మెట్టైనా గొట్ట అయినా ఇబ్బంది కలిగించదు సముద్ర మధ్యంలో ఉన్నా సరే వాడు లక్ష అని వాడు సాధించేది ఇలా ఆత్మానందం అనేటటువంటి ఆ పొందాలి ఆత్మానందాన్ని నేను ఎలా అయినా సాధించాలి అనే ఆ తపన తహ మానవ జీవితంలో సాధకులకు చాలా చాలా అవసరం అది ఉంటే మధ్యలో ఎన్ని అంశాలు వచ్చినా సరే అన్నింటినీ దాటేస్తాయి అవన్నీ పెద్ద లెక్కలోకి రావు అతని ఎందుకని నా లక్ష్యం ఆత్మానందం చదవండి రాగమనగా సంగత్వము సంగత్వమే మనిషిని సంసారమున బంధించు భయంకర పాసము అదిటా సంగతి భయంకర పాశం చూడండి అంటే మానవ జీవితాన్ని మనం విశ్లేషిస్తే ఈ ఎదుగుదల ఎట్లా అంటే మొదట భయం ఆ తదుపరి సమయం మూడవది అవసరం ఈ మూడు బుద్ధి మీద ప్రభావితం అవుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ప్రతి సంఘటనలోను ప్రతి పరిణామంలోను ప్రతి అడుగులోను ఈ మూడు పనిచేస్తూ ఉంటాయి భయమైనా పనిచేస్తుంది సమయం లేదనన్నా చెప్తాడు లేదంటే అవసరం లేదనన్నా చెప్ మూడు ఏ లక్ష్యం దిశగా వాడబడతాయో దానిని బట్టి అతని పరిణామం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అందువల్ల మా దేవతా విగ్రహాలను చూస్తే వినాయకుడి చేతిలోనూ పాషం ఉండదు అమ్మవారి చేతిలోనూ పాషం ఉంటుంది ఎందుకని పశుపాష విమోచని అని ఆవిడికి పేరు ఆవిడ ఏమిటో అమ్మవారు ఎవరయ్యా అంటే ఆవిడ పశుపాష